శోతం యశుప్రభ అబ్రాహ్మ సాకు గొప్ప దేవ నా తండ్రి యసాయానికి శోత్రం చేసం ఈ దినం కాచి కాపాడి మాకు సురక్ష పెట్టిన యశ్వ్రభ ఇంతమంది చూడలేక ఉన్నాను మీరు అక్కడ సమీపం ఉంది యశప్రభ నా దీవానికి ఈ దినం వాక్యేంద్ర ప్రభ మీరు మాట్లా మాట్లాడండి పరిశుధాత్మ సహాయం చేయండి నా దీవానికి శోతం యేసప్రభ వాక్యం విన్న వాళ్ళే కాక ఉండాలా దీ పరిశుధాత్మ నడిపి సహాయం చేయండి ఆటకిదారు నా దీవానికి శోతం చేసాం రాణి బిడ్డలు ఈ వాక్యం చెప్పిన మా ఉదయంలో నటవడాలా మీరే ఆత్మధరం నడిపించి సాయించి వినేశాం ప్రసమిన్ థ్యాంక్ యూ అన్నా రే కు తేరీ జరుత ప్యార్యనా ము తేరీ జూరత తేరా జ మోతి జ మోతి చరాగ కదమో మేరీ రాహోకి జోతి చరాగ కదమ్మేర మేరే జో శిందోటీ మూర్త ము పార్ ఇతనా ఇనా హా మేరీ ముస్ తునే బనాయా హద్దు తర యి చరింద పహడ దరయా ధరీ సజా చర్ పహ దరయా దరిసి సజాకా కాయనా సుంద బనా బయ దుఃఖ ఇతనా సూర ము ప్యార ప్యారాథు మేర సూరత యహో ముతరే మిని తేరీ మి నీ ము తేరత మేరీ చహరకి రౌన ీరి కుబ తేరీ చహరకి రౌన ఓరీ ఖూత తేరీ చెహరకి రౌన రీబ జందా మేరా బా సమా జిందాఖా సాతు జిందాఖా తిటీ మూర్త జూరత ము పారుతా ఇతనా పర్తానా సూర ము తేరత పరిశుద్ధుడు ఆయన ఏ శ్రీ క్రిస్తున్నామంలో అందరికీ శుభములు సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ధాన్యతను బట్టి దేవునికి పొందనాలు చెల్లిద్దాం ముందట ప్రార్థించుకొని మనము దేవుని వాక్యమును మరి స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ ఈ పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన అయినా స్థుతులు చెల్లిస్తుంటున్నాం సాయంకాల సమయంలో మీరు బట్టి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం నాయన స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి వాకిందరమతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని నా వినామానికి మహిమజనత ప్రభావాలు చెల్లిస్తాయి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెను దేవి నామానికి స్తోత్రం కలుగునుగాక దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు మనకు ఏమై యేసుక్రీస్తు ప్రభు ఏమై మనం ఏమై అనే విధానము తెలుసుకుందాం ఎందుకంటే ఆయన లోకంలో రావడానికి మన పాపాలే కారణంగా ఉన్నాయి ఆయనను ఆయన ఆయన రక్తదారులతో మనను కడిగి శుద్ధులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు ఆ విధంగా చేసిన మనము ఆయనకు ఏమైన్నాము ఆయన మనకు ఏమైనా అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఎందుకంటే ఒకటో కురంది కురందిలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో దేవుడు మాట్లాడుతున్నాడు కురందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో మనుషులకు దేవుడు ఏ విధంగా ఉన్నాడు స్వకీయ జనులకు ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఆయన యూదులకు ఆటంకముగాను ఆయనంట యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు విరితనముగాను ఉన్నాడు మరి దేవుడు మరి తన స్వకీయ జనమైన యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడంట అన్య జనులకు వెర్రితనముగా ఉన్నాడంట మరి మనము మనకి ఏ విధంగా ఉన్నాడు దేవుడు ఆయనను ఆయన రక్తంలో కడగబడ్డ మనము ఆయనను ఏ విధంగా ఆయనను స్వీకరిస్తున్నాం మన హృదయంలో ఆయనకు ఏమాత్రము చోటు ఉన్నది మనము వీళ్ళలాగా యూదులలాగా ఆటంకంగా ఉన్నాడనుకుంటున్నామా అన్యజనుల లాగా వెర్రితనముగా ఉన్నాడనుకుంటున్నాము అది మనం గమనించుకోవాలి ఎందుకంటే ఈ లోక నటన గతిస్తుంది కాబట్టి మనము ఆయన ప్రేమను ఏమాత్రము కూడా తక్కువ చేసి మాట్లాడే విధంగా ఉండకూడదు ఆయన సువార్త ప్రకటించే వారిగానే ఉండాలి అందుకని ఆయన మరి యూదులకు ఆటంకంగా ఉన్నాడంట అన్నజీనులకు విరితనముగా ఉన్నాడంట అయితే మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇరవై ఆరో అదే మొదటి పత్రిక పరిధిలోకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అంటున్నాడు సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటు మీరు ఏ విధంగా పిలువబడ్డారో ఒకసారి తిరిగి చూసుకోండి గమనించండి సహోదరులారా మిమ్ములను పిలిచిన పిలుపును చూడుడి అంటు మీలో రో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అంటున్నాడు మీలో ఉన్నవారు ఎవరైనా సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి అంటున్నారు చూడండి ఒకసారి మిమ్మల్ని దేవుడు ఏ విధంగా పిలిచిండి ఒకసారి గమనించుకోండి అంటున్నాడు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదండి జ్ఞానులు గనులు గొప్ప వంశములో ఉన్నవారు పిలువబడలేదంట అనేకులు ఎంతో మంది ఉన్నారు కానీ అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అంటే భూమి మీద ఏ మనుషుడును శరీరియు దేవుని ఎదుట అతిశ అతిశయింపకుండా దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మనము మరి వెర్రివారమే అది దేవుని నిమిత్తం ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది మరి దేవుడు ఈ లోకంలో మరి నమ్మదగిన వాడు ఆయన మనకు నమ్మదగిన వారు మనం కాకపోయినా కానీ ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు అందుకనే అంటున్నాడు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు వెర్రివారిని అంట మరి ఏమి తెలియని వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు అంటున్నాడు మరి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలముతో ఎందుకంటే మా వాళ్ళు అన్ని విధాలుగా బలవంతులుగా ఉన్నవారిని సిగ్గుపరచుటకు లోకములో మరి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు మనము బలహీనులము ఒకప్పుడు ఉన్నాం కానీ దేవుని అందు బలవంతులుగా ఆయన మాత్రమే చేయగలడు కానీ మనము ఎప్పుడు మరి దేవుని ఎరిగిన తర్వాత కూడా మనము బలహీనులంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన బలవంతులను ఆ బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు పేర్పరుచుకొని ఉన్నాడు అలాగే ఎన్నిక ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు అన్నిటికీ వాళ్ళు సమర్థులు అని అనే విధములో ఆ స్థానంలో ఉన్నవారిని ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని నీచులైన వారిని దేవుడు మరి తునీకరింపబడిన తునీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మరి వీరందరూ ఎవరు మనము ఆ యొక్క కోణంలో నుంచి వచ్చిన కామా మనం ఉన్నాం కానీ ఆ స్థితిని మనము మర్చిపోకూడదు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మనము మర్చితే క్రీస్తును మర్చినట్టే ఆ స్థితిని మనం మర్చిపోకూడదు అంటున్నాం అందుకనే మీరు పిలిచిన పిలుపును చూడండి అంటుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అంటుడు మరి ఏ విధంగా ఉన్నప్పుడు దేవుడు పిలిచుండో మనము గమనించుకోవాలి ఎందుకంటే ఎందుకు లేదు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తునందున్నారు ఆయన మూలంగానే మీరు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు నందు ఉన్నాడు ఉన్నారు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట అతిశయించువాడు ప్రభువు నంది అంటుంది మనము విరవీగడానికి మనను మనం మన గొప్పతనం చూపించుకోవడానికి ఇవి మనము చేసే పనులు కావు మనకు తగదు అంటారు అందుకని అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని రాయబడినది రాయబడినది నిరవేరినట్లు దేవిని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను ఆయన ఇన్ని విధమైన జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును నాయనంట మరి ఆయన ఇన్ని విధములైన మనకు బయలుపరుస్తున్న ఈ విధానం దేని గురించి అంటే ఎవరు ధృవీకరింపబడ్డరు మరి ఆయన ఏర్పరుచుకున్నవారు మరి ఏ విధంగా ఉండి ఆయన ఏ విధంగా పిలుపుకు తగ్గట్టుగా జీవిస్తున్నారు అని మీరు నేను అందుకనే అంటున్నాడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అంటు అందుకనే అంటుంది మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారునైనా అనేకులు పిలువబడలేదు నేను ఎవరిని ఏర్పరచుకున్నానో ఇక్కడ మీరు చూసుకోండి మీరు అతిశయపడడానికి వీల్లేదు అంటుడు ఏ శరీరూ దేవుని ఎదుట అతిశపి అతిశయించకుండా దేవుడు చేశాడు అందుకనే దేవుడు మరి ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనము గమనించాల ఎందుకంటే దేవుడు ఈ లోకరీతిగా మనుషులను మరి గ్రహించేలా చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఈ లోకములో సమస్తమును చేయదగిన వాడు ఆయనే సమస్తానికి అధిపతి ఆయనే కాబట్టి మనము దీన్ని అతిశయించడానికి వీలు లేదు అందుకని దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు మానికి ఒక తెలుగుదాకా అలాగే కొరం ఇలా రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకటి ఇరవై నాలుగులో ఒకటి ఇరవై నాలుగులో యూధులకు ఆటంకంగా ఉన్నాడని ఈ ఆటంకం అనేది మరి మనుషులు దేని ఎక్కువగా ప్రేమించి అతిశయించి ఆయనను వేరుపరుస్తున్నారో అది మనము గమనించుకోవాలి ఎందుకంటే దేవుడు ఇప్పుడు మనుషులు నమ్మదగిన వర్గా అందుకని ఈ లోకంలో మరి లోకరీతిగా ఉన్న ప్రతి ఆయనను గ్రహించుకొని మన పిలిచిన ఆయన పిలిచిన పిలుపుకి తగ్గట్టుగా మనము నడిచే వారిగా ఉండాలని మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఇది నమ్మదగినది ఆయన మాట ఎప్పుడైనా కూడా నినార్ధకము కాదు అందుకనే దేవుడు ఏది ప్రతి ఒక్క విషయంలో ఆయన మరి మనతో మాట్లాడుతూ మరి కొన్ని నేను పాత నిబంధన గ్రంథంలోని ఇస్తున్నాను దేవుడు ఇది మొదట ఆది నుండి కాకుండా కొన్ని రోజుల తర్వాత ఈ భూమి అంతమైపోయిన తర్వాత జలప్రలయం తర్వాత వచ్చిన యొక్క విధానాన్ని ఎన్నో సార్లు దేవుడే చరించిన వినప్పుడు మళ్ళా ఆయన ఒక కొత్త నిబంధనగా ఆయన రూపొందించడానికి ఆయన ఒక విధానాన్ని ఏర్పరిచాడు ఎందుకంటే ఆ ఇది కొత్త నిబంధన పాత నిబంధనకు సాదృశ్యంగా ఉంటది మరి దేవిని ఈ మాటలు ఇక్కడి నుంచి చాలా వరకు తీటపడుతూ ఉంటాయి అందుకనే చూడండి ఆయన ఒక నిబంధన చేస్తూ మాట్లాడుతున్నాడు తిరిమియా ముప్పై ఒకటి ముప్పై చూడండి ఇరమయా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై నుంచి ముప్పై వరకు ఇదిగో నేను ఇజ్రాయెల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వస్తున్నవి ఇజ్రాయేల్ వారితోటంట యూదా వారితోటంతా కొత్త నిబంధన చేయి దినములు వస్తున్నవి ఇదే యహో వాకు అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారి వారిని చెయ్యి పట్టుకొని పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన నిబంధన వంటిది కాదంట ఆ నిబంధన ఈ నిబంధన ఆ నిబంధన వంటిది కాదు అంటే ఐగుప్తులో నుండి వారిని తపించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అంటుంది నేను వారి పెరిమిటినై వారు నా నిబంధనను భంగము చేసుకునేది అంటే నేను వారికి భర్తగా ఉన్నాను వారు మాత్రం నన్ను తృణీకరించిరా అంటుంది అదే భంగము చేసుకున్నాడు ఇది వాక్కు అంటుడు మరి ఆ విధంగా నేను ఒక కొత్త నిబంధనను ఏర్పాటు దేవుడు మరి ఒక ఇరిమయ కాలంలో మరి ఆ కొత్త నిబంధన వాగ్దానాన్ని మరి మన ఆయన సహాయం చేశాడు ఆయన కూడా మనుషులు మరి దాన్ని భంగం చేసుకున్నట్ట అసలాంటిది కాదు ఈ కొత్త నిబంధన అంటే ఆ నిబంధన వంటిది కాదు అంటున్నాడు మరి ఇదేహో ఆ వాక్ అంటు అయితే మరి అదేవిధంగా కులసీలకు రాసిన పత్రికలు మాట్లాడుతున్నాయి తులసి రెండు పదమూడులో గమనిస్తే కులసి రెండు పదమూడు నుంచి పదిహేను వరకు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను అంటే మన పాపముల వలన మనము శుద్ధీకరించబడకపోవడం వలనను అని మాట్లాడుతున్నాడు మరియు అపరాధముల వలన వలనను శరీరం అందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు వృత్తులయ్యుండగా అంటే ఇక్కడ శుద్ధి లేదు వల అలాగే మీ శరీరం అపరాధముల చేత మనము మరి మృతులమై ఉన్నాం అంటుంది అందుకంటే మృతులమై ఉండగా దేవుడు రాత పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో చిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసను అంది చూడండి ఎందుకంటే ఆయన ఈ నిబంధన ఇక్కడ మరి జరుగుతుంది ఎందుకంటే యేసుక్రీస్తు వారి విషయమే ఆ నిబంధన మరి అక్కడ బయలుపరచబడ్డది అది అది నూతన నిబంధనగా మరి అప్పుడే బయలుపరచబడ్డది అందుకనే ఆయన అంట మరి మీరు వృత్తులై ఉండగా దేవుడు పాతపూర్వకమైన ఆజ్ఞల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచి అంటే మన పాపములను తుడిచి ఆయన రక్తం ఆ చేరాతను తుడిచివేశను అని రాయబడ్డది ఎందుకంటే ఆయన ప్రేమమయుడు మరి మన పాపముల నిమిత్తమై ఆయన భూమి మీదికి మరి పరిశుద్ధుడుగా ఉన్నాడు అందుకని మనకు రుణముగా ఉన్న మనకు విరోధముగా నుడిన పాత్రమునట లేకులతో శిలువకు కొట్టి దాని మీద శేరాతను తుడిచివేసిడు అందుకని మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి కానీ మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను మనం జీవిస్తున్నామంటే అది ఆయన కృప ద్వారాని అని మనం గమనించాల ఎందుకంటే ఈ నిబంధన ఇగో ఇక్కడ మరి ఆయన రక్తం ద్వారా స్టార్ట్ అయ్యి మన పాపాల విషయంలో ఇక్కడ మనకు ప్రయత్నముగా ఇచ్చినట్టు చూస్తున్నాం అందుకని ఆయన ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిందంట ఆయన ప్రధానులను అధికారులను ఇరాదాయులుగా చేసి చిలువ సేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి అహాటముగా వేడుకకు కనుపరిచిన దేవుని విషయాలు ఎంత అమోహంగా ఉంటాయో మనము గమనించాలా ఎందుకంటే మనము ఆయన పిలిచిన పిలుపును మర్చిపోకుండా ఉండాలా మరి మరి సహోదరులరాన్ని పిలుస్తున్నాడు మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు మన పిలుపును మర్చిపోకుండా మీరు ఉండాలా దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఉండాలంటున్నాడు అందుకనే ఆయన అదా నిరో నిరాదాయులుగా ఆయన ఎవరిని ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి చిలువ చేత వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచిన దేవుడు అటి విధమైన సమర్థుడు ఆయన మరి నమ్మకమైన వాడు నీతిమంతుడు అలాగే మరి గలతి మూడు ఇరవై మూడులో చూసుకుందాము గలతి పత్రిక మూడు ఇరవై మూడు విశ్వాసము వెల్లడి కాక మునుపు విశ్వాసము వెల్లడి కాక ఇక ముందుకు పలులు బయలు పరచబోవు పరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా మనం ఏమైనా అంట విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరులో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వార అంటే మనము ఒక బందీ గృహములో ఉన్నట్లుగా ఉన్నాము ఒక దాస్యము కింద ఉన్నాము లోనైన వారి అంటుంది అందుకనే విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే విశ్వాసం అనేది మనకు తెలియక మునుపు ఇక ముందుకు బలులు బయలు పరచబడబోవు పరచబడబోవు విశ్వాసం అవలంబించవలసిన వారుగా వారముగా చరలు ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రం లోనైన వారమైతే మనము అప్పుడు మరి అక్కడ నీతు మనకు వెల్లడి కాక ఆ విధంగా ఉన్నాము ఇప్పుడు కొత్త నిబంధన విషయంలో ఉన్నాము అది గమనించండి అంటే అందుకనే మరి లోనైన వార మైతి కాబట్టి మనము విశ్వాసము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల అంటే ఒక ఒక మార్గదర్శిగా మనకు ఈ యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని పాత అంటే ఈ ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడుగా పరిగణిస్తున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క బాల శిక్షకుడు అని అంటున్నాడు ఇదేంటంటే ఈ యొక్క పాత నిబంధన మాటలు మనకు క్రీస్తు యుద్ధకు నడుపుటకు మనకు బాల శిక్షకుడు ఆయను అంటుంది మరి ఎందుకంటే కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అయితే విశ్వాసము ఎల్లడి ఆయను అంటే విశ్వాసం బయలుపరచబడ్డది తీస్తూ అనేది బయలుపరచబడ్డప్పుడు గనుక బయలుపడను గనక ఇక బాల శిక్షని కింద బాల శిక్షకుని కింద ఉండము అంటున్నాడు అది అది నిజమే కానీ ఎందుకంటే మనకు ఈ యొక్క ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును బాల శిక్షకునిగా పోలుస్తున్నాడు ఎందుకంటే విశ్వాసము ఎల్లడిగాయను గనక ఇక బాల శిక్షకుని క్రింద మనము ఉండము అంటున్నాడు అలాగే మరి దేవుడు ఇలాంటి విషయాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు యోహన సువార్త ఒకటి మరి దేవున్ని మరి కుమారుడు కనిపరిచినట్లుగా ఉంటుంది యోహన సువార్త ఒకటి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసు ద్వారా కలిగినవి మనకు ఎందుకంటే ఇక్కడ రెండు విధాలుగా చెప్తున్నాడు ధర్మశాస్త్రము మోసే ధార అనుగ్రహింపబడను రుపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడ్డదంట మనం మరి వీటికి వ్యత్యాసం ఏముంది అంటే ఒకటి అక్షరము ఒకటి ఆత్మ ఎందుకంటే అక్షరము చంపుతుంది ఆత్మ జీవింపజేయవాడు అని కురంది పదిహేనో అధ్యాయంలో మరి అక్కడ మనం చూడగలం అందుకనే ధర్మశాస్త్రం మోసే ధార అనుగ్రహింపబడ్డది అది అక్షరముగా మనకు కనుపరచబడుతుంది మరి కృపయు సత్యమును ఏసు క్రీస్తు ద్వారా కలిగేను అంటే అది ఆత్మ జీవింపజేయును అందుకనే మనము గమనించవలసింది క్రీస్తును ఎప్పుడు కూడా మనం పిలిచిన పిలుపును మరి మర్చిపోకుండా ఆయనకు ఎప్పుడు విధేయత కలిగి ఉండులాగా మనము ప్రయత్నించాలి ఆయన గురించి మనము ఎన్నో విధాలుగా మనము ఒకరికైనా సుమార్త ప్రకటించే వారిగా ఎందుకంటే దేవుడు అక్కడే నమ్మదగిన వాడు ఎవ్రీ పత్రిక చూద్దాం ఒకటి మొదటి పత్రికలలో మరి పాత నిబంధనలో దేవుడు ఎన్నో రకాలుగా మరి మాట్లాడుతూ వచ్చాడు ఎట్లా అంటే ఆయన అప్పుడు బరులు అర్పించడము సమాధాన బరులు మరి ఇలాంటివి ఎక్కువగా ఉండేవి కానీ అప్పుడు ఇప్పుడు మరి మన బరులే ఆయనకు స్తుతులు ఆయనకు ప్రార్థన చేసే విధంగా మనము మరి ఆ కాలంలో మరి అనేకులతో దేవుడు మరి మాట్లాడారు మన పితృలతోటి మరి అలాంటి మరి పూర్వీకులతో దేవుడు నానా సమయాల్లో కొన్ని సమయాల్లో మాట్లాడాడు ఆ సమయాల్లో మరి డైరెక్ట్ గా మాట్లాడాడు మరి ఎవరి పత్రిక ఒకటి మొదటి అధ్యాయం మొదటి వచనంలో పూర్వకాలమందు మందు నానా సమయములలోను నానా విధములుగాను అంటే పూర్వకాలమందు మందు ఇప్పుడు మొదటి దినముల అందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటే పురాతమైన పాత అంటే మొదటి మానవులతో మాట్లాడిన దేవుడు అంటుండు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు అప్పుడు మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడా మాట్లాడను మరి ఆయన మాటలు ఎవరింటున్నారు అప్పుడు మాట్లాడిన దేవుడు అప్పుడు మరి మాట్లాడినప్పుడు మరి ఎంత విధేయత కలిగి ఉన్న ఆ జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే వారు ఎంత భయభక్తులు కలిగి దేవుడు మాట్లాడుతుంటే కొన్ని సంవత్సరాలు నోవాహు మరి ఆ ఓడను తయారు చేశాడు ఆయనను ఎంతో మంది అపహాసించారు వ్యతిరేకించారు ఆయనను హేళన చేసినా కానీ ఆయన దేవునికి లోబడి తాను తన కుటుంబము క్రమించి ఓడను తయారు చేశాడు కానీ మరి దేవుని మాటకు లోబడ్డరు కానీ మనుషుల మాటకు లోబడే వారిగా ఆ నోవాహు లేడు ఎందుకంటే ఇప్పుడు మనుషులు మనుషుల ఆ మాటను బట్టి మనుషులను సంతోష పెడుతూ నడుస్తున్నారు క్రైస్తవుడు కానీ నువ్వు దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకంటే దేవుని మాట విన్నారు కాబట్టి ఆ జల వారు తప్పించుకొని ఆ ఓడలో ప్రవేశించి మరి సురక్షితమైన మార్గము క్రీస్తు అనే మార్గంలో వాళ్ళు మరి రక్షింపబడ్డట్టు మరి మనుషుల మాటలు ఆ చేసిన వారు ఎవరునో మరి బ్రతికినట్లుగా అక్కడ కనిపించదు అందుకని మనము మనుషుల సంతోష పెట్టేవారిగా ఉండకూడదు కేవలము దేవిని సంతోష పెట్టేవారిగానే ఉండాల అందుకనే అంటున్నాడు ఆయన మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన ఆ కుమారుని సమస్త వారసునిగా వారసునిగా నియమించింది ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించిన మరి ప్రపంచములు మొత్తము మరి ఆయన మాట ధరనే నిర్మింపబడ్డాయి కానీ ఆయనకి అన్ని వ్యతిరేకమైన కార్యాలు మరి లేస్తున్నాయి ఆయన కూడా దేవుడు నమ్మదగినవాడు ఆయనకు విరోధంగా రూపించబడిన ఆయుధం ఏదో వర్దిల్లదు కానీ అది ఆయన చేయగలటకు సమర్థుడు ఒకవేళ ఆయన చిత్తం ఆయన జరిగించుకుంటాడు అది ఆయన చిత్తం కాకపోతే వ్యతిరేక అది ఆయన తీసివేస్తాడు అందుకనే మరి ఆయన ఏమంటున్నాడంటే మరి ఆయన ప్రపంచములు మరి ఆయన ద్వారా నిర్మించబడ్డాయంట అలాగే మతేశార్త పదిహేడు ఐదులో పదిహేడు ఐదు అతడు ఇంకొను మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక వేగము వారిని కమ్ముకునను అప్పటి ప్రవక్తలు మరి యశు ప్రభు వారి విషయంలో కనిపిస్తున్నారు అతడు ఇంకా మాటలాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక వెలుగు ఒక మేఘము వారిని కమ్ముకొనను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టిను మరి విన్నవారు వచ్చి సాక్ష్యం చెప్పినా కూడా నమ్మలేని వారు ఉన్నారు ఈ రోజులలో అందుకని నమ్మకం మనుషుకు వారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనడా అంటే మరి ఆ రోజు మరి ఎవరు విశ్వాసులో ఎవరు విశ్వాసులు కారు మరి అన్ని తేటపడతాయి పడతాయి ఎందుకంటే అగ్ని వాటిని పరీక్షిస్తుందంట మనుషులు ఎవరు కాదు న్యాయాధిపతి ఎదుట నిలవడానికి మనకు అన్ని అర్హతలు ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించే విధానాలు మనలో ఉండాల అందుకని ఆయన అంటున్నాడు అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకు ఇదిగో ఈయన నా నేను ఆనందించుతున్నాను కానీ ఈయన మాట ఈయన మాట వినుడు అని ఒక శబ్దము మేఘములో నుండి పెట్టిందంట అయితే మరి తండ్రి మాట్లాడిన ఆ మాటలో విన్న శిష్యులు ఇతరులకు వచ్చి చెప్పిన వారు నమ్మే పరిస్థితిలో లేరు నమ్మేవారు నమ్మిరు మరి నమ్మని వారు నమ్మకుండా ఉన్నారు ఇప్పుడు కూడా కొంచెము నమ్మిన వారు కూడా విశ్వసించాలంటే కష్టంగా ఉంది ఎందుకంటే అప అనే విధానంలో మనిషి జీవిస్తున్నాడు అందుకనే వాళ్ళు పూర్వకాలంలో నానా సమయాల్లో దేవుడు మాట్లాడితే లోపడ్డారు రక్తుల ధర మాట్లాడినా ఆయన మరి ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మరి వారు లోబడ్డారు కానీ ఆయన డైరెక్ట్ ఆయన స్వరం వినిపించినా కూడా ఇప్పుడు రోజు వింటున్న ఆయన మాటలను విన్నా కూడా మనుషు మనుషులు లోబడట్లేదు మరి దేవుని విషయంలో అందుకని మరి ఆయన అన్ని గమనిస్తూ ఉంటాడు దేవుడు ఎందుకంటే మనకు కనిలిచ్చిన దేవుడు ఆయన చూడకుంటాడా అందుకని మన హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు ఆయన కాబట్టి మరి ఆయన చేయమనే పనులు మనము చేయలేకపోతున్నాము గ్రహించుకోవాలి మీ పిలిపి గ్రహించుకోవాలి అయితే మత్తాయసు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది మత్తాయసు వార్త అధ్యాయము పద్దెనిమిది అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకం అందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకం భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటుంది ఇది ఒక ఆజ్ఞ ఇది ఒక ఆజ్ఞ కానీ ఆ ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు మనం మనం పరీక్షించుకోవాలి ఎప్పుడు మన సొంత తలంపులు మన సొంత పనులే కాకుండా మరి దేవుడు చెప్పి ఆజ్ఞను కూడా మనము పాటించలేని వారం ఆయన మాట వినలేము ఆయన ఆజ్ఞను పాటించలేము మన పిలుపు ఏమో ఏమై ఉన్నదో మనం ఎరగలేము మరి దేనికి మనము దేవుని ఎరిగి ఉన్నాం మనం నమ్ముకొని దేవుణ్ణి రక్తంలో కడగబడ్డది దీనికని మనం గమనించుకోవాలి అందుకనే ఆయన మరి ఆయన నట ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సరివాధికారం ఇవ్వబడ్డది ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటుడు తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం వేయుడి అంటు మనం సువార్తనే చెప్పకపోతే ఒక ఆత్మకు బాప్తిసం వెళ్ళే ఇస్తాం సువార్త చెప్తేనేగా మనిషి విశ్వసించి అతడు సిద్ధపడి బాప్తిసానికి సిద్ధమయ్యేది సువార్తనే అందనప్పుడు అతడు బాప్తిశానికి ఎలా సిద్ధపడగలుగుతాడు మన పిలుపు ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా క్రీస్తు కొర ఫలిస్తున్నాము మనం పిలిచిన పిలుపును మాత్రం మార్చిపోకూడదు నీ స్థితి ఏమిటి నా స్థితి ఏమిటి ఎందుకంటే దేవుడు అన్ని గ్రహించువాడు అన్ని ఇచ్చి చూస్తాడు ఇయ్యకుండా ఏ విధంగా ఉంటాడో చూస్తాడు ఇచ్చి ఏ విధంగా ఉంటాడో చూస్తాడు అన్నీ పరీక్షించువాడు ఆయన్ని ఎందుకంటే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అదే ఎబ్రి పత్రిక తొమ్మిది పదిహేనులో దేవుడు మాట్లాడుతున్నాడు ఎబ్రి తొమ్మిది పదిహేను పదిహేను నుంచి పదిహేడు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై. మొదటి నిబంధన కాలములను అంట జరిగిన అపరాధముల నుండి అంట విమోచనము కలుగుటకాయ అంట ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు ఇప్పుడు మరి అదే ఇరుమియా గ్రంథంలో ఆయన ప్రవచించిన మాటలు అవే అన్నట్టు గ్రహించుకోవాలి ఆయన ఏమైనాడంట కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు మళ్ళీ చదువుదాం ఈ హేతువు చేత మొదటి నిబందన కాలములో మొదటి నిబంధన అంటే పాత నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై విమోచనము కలుగుటకై అంట ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంట అయినా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి అందుకనే ఈ ఇరుమియా ముప్పై అదే మరి ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోటి యూధా వారితోటి కొత్త నిబంధన చేయించున్నానంట అది ఆ ఏమన్నాడంటే పితృలతో నేను చేసిన నిబంధన వంటిది కాదంట పాత నిబంధన కాకుండా కొత్త నిబంధన నేను చేస్తున్నా అంటే మధ్యవర్తి అయి ఉన్నాడంట ఆయన అందుకని పిలువబడిన వారు ఇక్కడ మాట్లాడుతున్నాను విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందు పొందినందున ఇక్కడ చూడండి పిలువబడిన వారు పిలువబడిన వారు మరి అక్కడ కూడా మీరు పిలిచిన పిలుపును ఏర్పాటును ఏ విధంగా ఉందో చూసుకోండి అని ఒకటి అందులో మాట్లాడాడు అందుకని ఇక్కడే అంటు అందుకని అంటున్నాడు విమోచనము కలుగుటకై అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు మన పిలుపు ఏమై ఉన్నదో గమనించుకోవాలి ఇక్కడ కూడా విలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణమును అవశ్యము అంటుంది మరి ఆయన ఆ సర్వ సృష్టికర్త కాబట్టి ఆయననే ఈ యొక్క మరి శాసనాన్ని రాసినవాడు దేవుడే ఈ యొక్క శాసనానికి కర్త మరి ఆ శాసన కర్త మరణిస్తేనే మరి ఆ శాసనము చెల్లుతుంది అనే విధానాన్ని ఇక్కడ బయలుపరిచాడు అది కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది ఆయననే కొత్త నిబంధన ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అంటుడు మరణ శాసనం అంట ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణము అవశ్యము అంటుంది అక్కడనే మర రాసిన మరణము కూడా అవశ్యము ఆ శాసనమును రాసినవాడు మరణము ఆ మరణము పొందితేనే అది చెల్లును అంటుంది అందుకనే ఆ శాసనముకు ఆయన లోబడి ఉన్నాడు ఆ శాసనము ధర్మశాస్త్రమే అయినా కూడా దానికి మరి ఆయన సమర్థుడై ఉన్నాడు అందుకని మరి మరణము పొందితేనే అది చెల్లును అది రాసిన వాడు జీవించు చుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటుంది అవును ఆ శాసనమే అది పాపానికి సాదృశ్యమైన మన పాపమే అని మరి ధర్మశాస్త్రం పాపానుకున్న బలం ఏంటంటే అది ధర్మశాస్త్రమే అని మరి పౌలు గారు బోధిస్తున్నారు మరి మరి ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే అది రాసిన వాడు అది ఎప్పుడైనా చెల్లునా అంటు మరి మనం గమనించవలసిందంటే దేవుడు మరి ఎన్నో విషయాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనము దాన్ని గ్రహింపక ఆయనను మన పిలుపును మన ఏర్పాటును నిశ్చయం చేసుకొనక మన సొంత తలంపులతో అనేకమైన వాటిని చేస్తూ మరి విఫలం అవుతూ ఉంటాం ప్రతి ఒక్క విషయంలో అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మరి మనం ఏ విధంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నాడు రెండో తిమ్మోతికి రాసిన పత్రిక రెండో పదిహేనులో ఈ కొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అయి ఆయన మరి ఆయన మరణిస్తేనే అది చెల్లుతుంది అనే విధానాన్ని ఆయన మరి మనకు చూయించాడు మరి ఆయన జీవించుతుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటున్నాడు అవును ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడు సమస్తములో ఆయన సర్వాధికారం అన్ని ఆయన నెరవేర్చడకు సమర్థుడు రెండో తిమ్మతి రెండు పదిహేనులో దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉండాలట మన పిలిచిన పిలుపును ఏర్పాటును ఏ విధంగా ఉండాలంటే దేవుని ఎదుట యోగ్యనిగాను ఉండాలంట నమ్మదగుటకు ఇడు యోగ్యుడు అనే విధంగా అలా నమ్మకమైన మంచి దాసుడా అనేవాడిగా దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను యోగ్యత సిగ్గుపడనక్కరలేని పనివాని మరి సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకోను అంటు కనుపరచడకు జాగ్రత్త పడము అంటుంది మరి యోగ్యత సిగ్గుపడనక్కలేని పనితనము సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వానిగా మనం చేసేది దేవుడే కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ ఛాన్సు ఇంకొకరికి ఇచ్చేస్తాడు దేవుడు ఆ స్థానంలో ఇంకొకరు పెట్టేస్తాడు అది మళ్ళీ నీకు నీకైనా నాకైనా జీవితంలో రాకపోవచ్చు అది వచ్చే సమయానికి మనం లేకపోవచ్చు ఎందుకంటే దేవుడు మరి ఒకరు వెళ్తున్నారంటే ఎంతోమందిని రెడీ చేసుకొని పెట్టుకుంటాడు ఆయన కొరకు అందుకని దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కరలేని సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు అని నీవే దేవునికి కనపరుచుకునేటకు జాగ్రత్త అంట మరి మనం ఏ విధంగా జాగ్రత్త మన పిలుపు తెలియదు మన ఏర్పాటు ఏది నిశ్చయం చేసుకోకుండా మరి ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చగలుగుతాం అందుకని ఆయన అంటున్నాడు పోయి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే ఇవ్వండి అని చెప్తే కనీసం వాక్యమే సువార్థనే ప్రకటించడం సువార్త విన్నాడే ఆ రక్షింపబడతాడు బాప్ సువార్త అందినప్పుడు బాప్తిసం ఎలా తీసుకుంటాడు మరి ఎందుకంటే దేవునికి మనము మరి నమ్మకమైన యోగినిగా ఉండాలన్న దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడ నచ్చలేని పనివానిగాడు ఉండాలనంట అత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించి వానిగా ఇన్ను నువ్వే దేవిని కనపరుచుకోవాలి అంటు జాగ్రత్త పడము అంటు ఎదుట జాగ్రత్త ఏ విధంగా ఉన్నావో నేను కనిపెడుతున్నాడు దేవుడు అంటున్నాడు మరి ఆయన సృష్టికర్త కాబట్టి మనము మన హృదయంలో ఏమి తలస్తున్నామో ఆయనకు ఎప్పుడూ అర్థమైపోతుంది ఎందుకంటే మన హృదయ రాష్ట్రాలను ఎరిగిన వాడు ఆయననే కాబట్టి మనము అతి జాగ్రత్తగా ఆయనకు భయపడేవారుగా ఉండాలి లాస్ట్ చెప్పి ముగిస్తాను రెండో తిమోతి మూడు పదహారు పదిహేడు తిమోతికి రాష్ట్ర రెండో పత్రిక మూడు పదహారు నుంచి పదిహేడు వరకు దైవజనుడు సన్నద్ధుడై దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు సన్నద్ధుడై ఉండాలంట దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి సిద్ధాన్ని సిద్ధమై ఉండాలి యుద్ధానికి అంట ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో సిద్ధపడి ఉండున్నట్లు అంటాడు సిద్ధపడి ఉండాలా నువ్వు వచ్చింది క్రీస్తులోకి దేనికి సిద్ధపాటు లేంది ఎందుకు వచ్చావని దేవుడు అడుగుతాడు నీ సిద్ధపాటు ఏది నిన్ను ఇచ్చేది నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు చేసే న్యాయం ఏంది ఆయన మన పాపను మన చేత మేము మనం సచ్చిన వారు ఏంటి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనని రక్షించిండు మన పిలుపును మన ఏర్పాటు ఏం చేసుకుంటున్నామో లేదు మన సొంత తలంపులను ఆ తో మనము ఎప్పుడు మన సొంత కార్యాలను చూసుకుంటే మరి రక్షణ సువార్త ప్రకటించేవారు ఎవరు ఇది ఎప్పుడు కొరతగానే ఉంటుంది సువార్త ప్రకటన మరి మనము గమనించుకోవాలి మన పిలుపు తగ్గట్టు మనము మనము సిగ్గుపడన అక్కరలేని పనివాడిగా ఉండాల దేవిని ఎగుడుట సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించే వాడిగా అందుకనే మరి రెండవ తిమ్మోతి మూడు పదాలలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాల పూర్ణముగా పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి ఆ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ప్రతి అక్షరము అదే దైవావేశం వలన కలిగిన ప్రతి ఉపదేశించుటకును కండించుటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయో ప్రయోజనకరమై ఉన్నదంట నువ్వు సన్నద్ధుడవైతే పతి కార్యమును సన్నద్ధుడవై పతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి పూర్ణము హృదయముతో పూర్ణ ఆత్మతో ఏ విధంగా మనము ఆరాధిస్తామో అట్టి విధంగా సన్నద్ధుడై ఉండాలంట ప్రతి దైవజనుడు అందుకని పరి సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ఇదేమైందంట నువ్వు సన్నద్ధుడవు ఇది ప్రయోజనకరమైనదంట మరి మనం గమనించాల దేవుడు యుగాలు కొన్ని యుగాలలో ఆయన మూడు యుగాల పట్టికగా ఇక్కడ ఏర్పడబడింది మూడు యుగములు అంటే పితరుల యుగము ఆదాము నుంచి పితరుల యుగము మరి మోసే యుగము క్రైస్తవ యుగము అంటే క్రీస్తు యుగము యుగాంతము వరకు ఇది ఇది కొనసాగుతూనే ఉంది ఈ కొరత మరి ఎందుకంటే అప్పుడు మరి ఎంతో మంది సువార్త చెప్తే వినక మరి జల ప్రళయం మరణించినట్లు చూస్తున్నాం మరి దేవుడే వారిని నశింపజేసినట్టుగా చూస్తున్నాం మరి ఎందుకంటే కామ వికారమైన వాళ్ళు చేసిన ఈ యొక్క సుధమ పట్టణం విషయంలో కూడా దేవుడు ఆ యొక్క పాపాన్ని భస్మం చూస్తున్నాం నిల ప్రళయం దారా అగ్ని దార ఆయన మరి కాల్చి వేసినట్టు ముంచి వేసినట్టు చూస్తున్నాం కానీ ఇప్పుడు ఆయన రాకడ సమయం మందు మనము ఏ విధంగా ఉండాలంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవే నీ పిలుపును నీ ఏర్పాటును నిత్యం చేసుకోమంటున్నారు మీ పిలిచిన పిలుపు ఏ విధమైనదో నువ్వు ఏ స్థితిల నుంచి లేపబడ్డావో అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అందుకనే నువ్వు సిగ్గుపడనక్కర లేని పనివాడుగా ఉండాల దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలా సిగ్గుపడనక్కర లేని పనివానిగా ఉండాల సరిగ్గా ఉపదేశించువానిగా నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకును నిన్ను నువ్వే మనుషులకు గొప్పతనం చెప్పుకోను అనట్లేదు దేవునికి కనపరుచుకోను కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అంటున్నాడు మళ్ళా అందులో జాగ్రత్త అంటే ఆయన దహించు అగ్ని అయి దేవుడు కాబట్టి జాగ్రత్త పడము అందుకనే మనుషుడు అతిశయించపడ వీలు లేనందు లేకుండాన్నట్లు ఆయన ఏమన్నాడంట భూమి మీద నుండి మరి ఆయన ఏర్పరచుకున్న మరి ఎలా ఉన్నారో అక్కడ మన మనతో మాట్లాడండి దేవుడు ఎందుకంటే కొరంది పత్రిక మొదటి అధ్యయనంలో మాట్లాడిన మాటలే మరి మన పిలుపును మన ఏర్పాటును మనము నిశ్చేంజ్ చేసుకొని మనం ఎట్లా ఉండాలంటే సన్నద్ధమై కలిగి ఉండాలి సన్నద్ధుడై ఉండాల ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండాలన్న పూర్ణముగా సిద్ధపడి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు మరి ఇక్కడనేమో మరి యోగ్యునిగా ఉండాలి నాకు దేవుని ఎడుగుట యోగ్యునిగా ఉండాలి సిగ్గపడనక్కర్లేని పనివానిగా ఉండాల సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగా నువ్వే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడువు భయముతోటి అంత వణుకుతోటి మనము ఉండాల అందుకనే దేవుడు మరి మాట ఇచ్చి తప్పేవాడు కాడు ఆ కొత్త నిబంధనకు మధ్యవర్చి అయి యన మరి దేవుడు మరి వాక్యము దీవించిన గాక మీ అందరికీ వందనాలు మరి ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల ప్రభ పరిశుద్ధిరా మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి నమ్మదగిన దేవుడు ప్రభావ గొప్ప దేవుడు నాయన మరి లోకంలో మరి మేము నమ్మదగిన వరం కాకపోయినా కానీ ఒకడు నమ్మదగిన వాడు సర్వశక్తి మంత్రుడు ప్రభావ పిలిచిన పిలుపును ఏర్పాటును మేము నిశ్చయం చేసుకోవాలి ప్రభు నా తండ్రి మరి వెంట కుప్ప మీద నువ్వు విదరం లేవనెత్తు వాడవు నువ్వే కానీ మరి జ్ఞానులైన నువ్వు ఘనులైన నువ్వు నువ్వు పిలవలేదు ప్రభు కానీ అతను తృణీకరింపబడిన వారిని పెరివారిని అతన్ని పిలిచారు అందరికీ అందుని పట్టిస్తూ అవుతారు మమ్మల్ని ఎందుకు అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నేను వాక్యం ద్వారా మమ్మల్ని మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా నాయన మేము సన్నద్ధులై ఉండాలి దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి ప్రభావ ఎదుట తిగ్గుపడ నాక్కర్లేని పనివారిగా ఉండాలి వచ్చినప్పుడు మేము ప్రతి ఒక్కరము లెక్క గొప్ప చెప్పవలసిన వారిగా ఉన్నాం ప్రభావ అట్టి ఆత్మ నడిపింపు అట్టి బలము శక్తి వార్త ప్రకటించి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించుందని మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభావ తండ్రి ఈ నామానికి గణపరుచుడు సహాయం అనుగ్రహించమని వేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను అందరికి వంద ప్రైజ్ నడిస్తుంది ప్రైదిక్స్ కొంచెం ఫోన్ వచ్చిందా ఒక కార్ నెంబర్ చూసానా ప్రైజ్ గార్డ్ అన్న నతన్లీ అన్న కొంచెం ఈ బ్రదర్ కోసం మర్చిపోక జర్మయ్య బ్రదర్ కోసము పరిశుద్ధమైన తండ్రి ప్రభా మీ పరిశుద్ధి స్తోత్రాలను అయినా కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము ప్రభా అతండి డాక్టర్లకు నువ్వు పరమ డాక్టరు పరమ వైద్యుడు ప్రభా అతండి సమస్తమును నీ ధరనే కలిగినాయి కాబట్టి నీవేనా అతన్ని స్వస్థపరచు వ్యవహారని నీకు సంస్కృతులు చెల్లిస్తున్నాను ఆయన మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకండి స్వస్థపరచండి ఆయన ప్రభావతని పరిశుద్ధంగా మరి స్కోవతా ప్రభావ మరి బయాల సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి ఒకటి క్యాన్సర్ ధర విడుదల దయచేయండి ప్రభావ మంచి స్వస్థత కలగజేయండి అయినా ప్రేమి వెమ్మ గొంతు గడ్డ తీసివేయండి ఆమెను స్వస్థపరచండి ప్రభావీస్తున్నా వల్ల ప్రభా మరి స్వస్థత కలగజేయండి మరి కొన్ని విషయాలు ప్రభావ మరి మీరు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా మరి నువ్వు నువ్వు ఒక్కడ విన్నా మరి ముట్టి తాకి స్వస్థ స్వస్థపరచుటకు సమర్థుడు ప్రభావ మరి మీ రక్తం ధర నాయన మీ గాయముల ద్వారా స్వస్థత కలుగుతున్నది ప్రభావ మరి స్వస్థత కలగజేయండి అనేకులను ప్రభు ఈ యొక్క ప్రభు మరియు బాధలతో ఉన్నారో కష్టాలతో ఉన్నారో ప్రభావ మరి ఎలాంటి వ్యాధులతో రోగాలతో ఉన్నారో మరి పేర్లు నాకు తెలియవు ప్రభు మరి నేను వాటిని నేను మరి ఇంకోసారి సాధించేటప్పుడు అందరి పేర్లు నేను చదువుటకు సహాయం అని గ్రహించండి ప్రభావ మరి ప్రతి ఒక్కరిని ఉట్టి తాకి స్వస్థపరచట స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మంచి ఆయన స్వస్థత కలగజేయండి పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు మరి స్తోత్రాలు చెల్లిస్తుంటున్న ప్రభు అనేకులు ప్రభు స్వస్థత కలిగి మీ ఆత్మ నడిపి దయచేయండి స్వస్థపరచు ఎహోరప్ప స్తోత్రం చెల్లిస్తూ ఆయన మరణ నుంచి లేవనెత్తి ప్రభు అనేకులకు జీవము పోచి నీ పునరుద్ధాన జీవంతో పుట్టి తాకి స్వస్థపరచుమని యశు క్రీస్తునామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ప్రైజ్ లో మన ప్రభు ఏసవి ప్రభుకి బా మనకే పిం బ్రదర్ సిస్టర్ కు వాళ్ళ విజులకు వాళ్ళ ఫ్యామిలీ మనకు అందరికీ ఉద్యోగం కృపా సదాకాలం తోడు కాక ఆమె